హరి ఓ శ్రీగరుభ్యో నమ బ్రహ్మాన పరమసుఖదం కలం జ్ఞానమూర్తి ద్వంద్వవాతీతం గగనసదృశం తమీలక్ష్యం ఏకం నిత్యం విమలమలంధీ సాక్షి భో భవాతీతరం సద్గురు నమామి నమో బ్రహ్మా ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజ ప్రత్యం బ్రహ్మస్ అహం పదార్థర సదాశివసరంభ ధ్యభాస్మార్యపర్య వందే గురుపర పరా స్వగురు నిజగరు పరమరు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్ హరి శ్రీగరుభ్యో నమ ఏడవ అధ్యాయము మతముల లక్షణం మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చేతమేరుపరచుకొని బహుగతులను కలహింతురు अट्ट गति नी के चपलत चंदे स्थित नी के प्रति लेनीय बट भयाची सततम लेने रुका లేదని నమ్ముక వారి గతి నీకేమిటికీ చెపలత చెందే స్థితి నీకేమిటికీ मन भव मद्भक्त मध्याजी नमस्कुरू मद्भक्तो भगवद्गीताक्यन श्लोक शिरोधार्यम ट భక్తి అనేది భావనాబలం ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఉత్తమమైన భావము భక్తి ప్రపంచంలో అనేక రకాలైన ఆలోచనలు విషయాలు కర్మలు క్రియలు పనులు ఫలితాలు అలా ఎన్నైనా ఉండవచ్చు మానవ జీవన పరిణామంలో జనం నుంచి మరణంలో పల ఏ రోజున నీకు ఆ భక్తి అనేటటువంటి భావన కలుగుతుందో ఇది కలగాలండి పరిణతి రావాలి అప్పటికి అరముగ్గినట్టు నా చిన్నప్పుడు తుకారాం సినిమా చూపేడు చూసా నేను జ్ఞానదేవుడు నామదేవుడు ఇద్దరు ఉంటారు ఇందులో నామదేవుడు ద్వైతవాది అంటే నామ సంకీర్తనం చేస్తూ కొ సంకీర్తన ద్వారా ముక్తిని పొందాలి నామస్మరణే తరుణోపాయము అని చెప్పే ఆయన నామదేవుడు ఇక స్వరూప జ్ఞాన సంపన్నుడు జ్ఞానదేవుడు వాళ్ళ పేర్లు అలా పెట్టారనమాట వాళ్ళ గురువు గారు వాళ్ళిద్దరూ ఒకనాడు తుకారాం గారింటికి అతిథులుగా వారి శిష్యగణంతో కలిసి వస్తే అంతా చక్కగా విందది పూర్తయిన తర్వాత ఆతిథ్యం ప్రసాదం పూర్తయిన తర్వాత పాండురంగనామం చెబుతూ ఆయన చక్కగా అందరికీ వడ్డిస్తాడు అందరూ భుజిస్తారు ఆ తుకారాం గారు కులాలుడు అంటే కుండలు చేసేవాడు ఆయన చక్కగా పాండురంగనామం చేస్తూ ఆ కొండలు చేసుకుంటూ ఆ చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తున్నాడు చక్కగా సాక్షిగా ముక్తుడై జీవిస్తున్నాడు आयन के शास्त्रेदंबू पठिचे लूत चंचे मंत्रोहे बोधाविर्भाव निदान सदुल का जंतुति कि श्रीकास्तीश्वराबी का मनल जीव सत्यो अल्ली ఆ ఏనుగు కానీ ఆ పాము కానీ ఆ సాలే పురుగు కానీ లేదా తిన్నడు కానీ వీళ్ళెవ్వరూ ఏ శాస్త్రాలు చదవలేదు కానీ మిక్కుటమైన భక్తి పరాభక్తి ఉంది వాటికి మీ పాద సంసేవాసక్తియ జంతుకతికి శ్రీకాళహస్తీశ్వర కాబట్టి శాస్త్రజ్ఞానం అన్నప్పుడల్లా అది అవసరమే అది అనవసరం అని కాదు ఎందుకని అంటే ప్రమాణం తెలియాలి అంటే నిర్ణయం చేయాలి అంటే శాస్త్రం చాలా తస్మాత్ శాస్త్రంతోతే ప్రమాణం కార్యాకార్యం వ్యవస్థితం ఈ పని చెయ్యాలా ఈ పని చెయ్యొద్దా అంటే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించే చెప్పాలి అంతే సాలె పురుగుని అని ఏ శాస్త్రం చెప్పింది దానికి సహజ లక్షణం దాని దాంట్లోంచి దారం రావడం ఆ దారంతో అది కాబ్ వెబ్ ఆ గూడు కట్టడం అందులోనే పుడుతుంది అందులోనే ఆ గూడులోనే ఆహారాన్ని సంపాదించుకుంటుంది అక్కడే మరలా పోతుంది అక్కడే సంసారం అక్కడే పోతుంది మనం కూడా ఆ సాలె పురుగు లాంటి వాళ్ళమే ఇక విశేషమైన అహంతో కూడినటువంటిది పాము అది ఎక్కడెక్కడి రత్నాలు రాళ్ళు పట్టుకొచ్చి దాంతో పూజ చేస్తానండి ఇక గజం ఆ ఏనుగు సంగతి చెప్పేదేముంది దానికి సాటైనటువంటి జంతువు మరొకటి లేనేలేదు కాబట్టి అది చక్కగా తొండంతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకించి అంతో ఇంతో దానికి అభిషేక జ్ఞానం ఉందనమాట శివలింగానికి అభిషేకం చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం ఉన్నది గజం తన మీద ఎట్లా చక్కగా తొండంతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి ఆ కొలను ఉన్నటువంటి తామర పుష్పాలు తెచ్చి పుష్పార్చన అభిషేకము అర్చన విధి నిజానికి అక్కడికి చాలా ఎక్కువ తెలివితేటలు అది మానవుడులాగా అది నమ్మకం చమకం చదవకపోవచ్చు కానీ ఆ దాని స్థితికి దానికి ఆ తెలివితేటలతోటి ముక్తి వచ్చే అవకాశం వచ్చేంత జ్ఞానం సార్ కాబట్టి జ్ఞానం ఎంత ఉండాలయ్యా అంటే నీ సాక్షిత్వానికి సరిపడినంత నీ ముక్తికి సరిపడినంత ఇది జ్ఞానానికి పరిమితి కాబట్టి జ్ఞానం అపారం కదండి అనంతం కదండి అని అందరు అంటూ ఉంటారు అనంతాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం జ్ఞానం అనంతం కాదు అనంతాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం జ్ఞాత్వా జ్ఞాతుమిసి ఆ ఇచ్చాశక్తే అనిలో కనుక లేకపోతే అప్పుడు నువ్వేం తెలుసుకోలేవు చాలామంది ఏమిటంటే పబ్లిషర్స్ ఉంటారు పుస్తకాలు పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పబ్ల పబ్లిష్ చేసే పుస్తకాలు అన్నీ చదవరు వాళ్ళు అసలు వేల పుస్తకాలు పబ్లిష్ చేస్తారు పెద్ద పెద్ద ఉద్గ్రంధాలు కూడా పబ్లిష్ చేస్తారు ఎంతో మంది పాపం దశాబ్దాల తరబడి పరిశోధన చేసి ఆ పరిశోధన గ్రంథాలని ఆ పబ్లిషర్కి ఇచ్చిన అయినా తక్కువ రేటుకి నువ్వు తీసుకొని ప్రజలకు పనికి పబ్లిష్ చేయినైనా అంటే ఆయన ఎంతసేపు ఆ పబ్లిష్ చేస్తే ఎంత డబ్బు వెనక తిరిగి వస్తుందో ఆలోచించి పబ్లిష్ చేస్తాడే తప్ప అంత పన్నెండేళ్ళు పరిశోధన చేసి నా చేతికి ఇచ్చాడే కాస్త చదువుదామని ఆ మనిషికి తోసం కాబట్టి జ్ఞాత్వా జ్ఞాత్వం ఇచ్చేసి ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానం ఎడల నీకు ఆ ఇచ్చాశక్తి పనిచేయలేదు అనుకోండి ఏం లాభం లేదు ఎంత ఉంటే మాత్రం ఏమిటి ప్రయోజనం ఆ అనంతాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు అబ్బో జ్ఞానం అనంతం అండి అంటుంటాడు అంతే అది తెలియదు కాబట్టి చాలా వరకు మనం జీవితంలో ఏం చేస్తామంటే ఒక ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై వాక్యాలు తెలుసుకుంటాం తెలుసుకుని ఆ అరవై డెబ్భై వాక్యాలనే వెనక్కి మునిగి వెనక్కి మునిగి తిప్పుకుంటూ జీవితం అన్ని పాత్రలలో ఆ డెబ్బై వాక్యాలనే వాడేసుకుంటూ గడిపేస్తాం అంతే ఎందుకని అంటే తాను వెలుగుతూ ఉన్నటువంటి దీపమే మరొక దీపాన్ని వెలిగించగలుగుతుంది ఉపాధ్యాయులు ముఖ్యంగా ఆచార్యులు ముఖ్యంగా గురువులు అందరూ ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి తాను దహించబడిపోతూ ఉంటుంది త్యాగం పూర్ణ త్యాగం అలా ఉండేవాడు ఆచార్యుడు అలా తాను ఎప్పుడూ తాను తన తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క సందేహాలని పరిష్కరించడం కోసం తీర్చడం కోసం తాను ఎల్లప్పుడూ జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉంటాడు పరిశోధన చేస్తూనే ఉంటాడు ఆ ఫలితాలని ఆశ్రయించిన వాళ్ళకి అందిస్తూ ఉంటుంది ఇది ఉపాధ్యాయుడు ఆచార్యుడు చేసేటటువంటి పని కాబట్టి మతములన్నీ ఎవరో ఒకరు ఆధారంగా ఉంటారు బౌద్ధం అని తీసుకున్నాం బౌద్ధం అంటే బుద్ధుడు ఆధారంగా బుద్ధుడు చెప్పిన బోధనలను వచ్చినటువంటిది బౌద్ధం అలాగే క్రైస్తవం క్రీస్తు చెప్పినటువంటి బోధనలు అనుసరించి వచ్చినటువంటిది క్రైస్తవం మహమ్మదీయమన్నాం మహమ్మద్ గారు చెప్పినటువంటి బోధన అనుసరించి వచ్చినటువంటి జీవనం కాబట్టి మతము అంటే ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ నియమావళి ఈ నియమావళినికి అనుసరించి నేను జీవిస్తాను అని చెప్పడం కాబట్టి భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరికీ ఒక స్వేచ్ఛ ఇచ్చారు నాయన నీ జన నుంచి నీ మరణం వరకు ఏ నియమావళిని నువ్వు ఒప్పుకుని జీవించదలుచుకుంటే దాన్ని ఒప్పుకుని నువ్వు జీవించవచ్చు ఏమందులో ప్రాబ్లం లేదు నో ఎందుకని నీ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానస్థితిని మెరుగైన జీవనం దిశగా వాడుకోవడానికి నియమావళి కావాలి నువ్వు ये मतास अष्ट प्रकृत मारपू रू अलागे पेमी वाटी सदेह लेश्वर या दैवी प्रणाली को अष्ट्रकृत व्यवहार में यानी मतंचेत ताकि प्रभावित धर्मचेत प्रभावितब మానవత్వం అనేది ధర్మం ప్రతి ఒక్క మానవుడు మానవతావాది అయి ఉండాలి నియమావళి మానవత్వాన్ని నిలబెట్టాలి కానీ మానవత్వాన్ని భంగపరచకూడదు ధర్మాన్ని భంగపరచకూడదు అయితే ధర్మానికి అన్వయం చెప్పడానికి కూడా ధర్మము ధర్మ ధర్మం సూక్ష్మతమము సూక్ష్మాతీతము లేక ధర్మాతీతం అని అంటాం కాబట్టి ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీతము అనేటటువంటిది ఎరిగి చెప్పాలి ధర్మ నిర్ణయం బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములనే నాలుగు వ్యవస్థలలో మానవుడు ఎలా ఉండాలి అది ధర్మం చెప్తుంది ఏ నిత్య జీవితంలో ఏ నియమావళిని అనుసరించాలి అది వాడి ఇచ్చను పెట్టి మతిని పెట్టి మతిని కుదర్చడానికే మతం అంతకుమంది వేరే ఏమి లేదు ఇవాళ ఈ మతం అండి రేపు ఇంకో మతం అండి నీ సమ్మతమే నా మతం అన్నారు పెద్దలు కాబట్టి ఎలా ఉద్ధరించబడాలి ఎలా మెరుగైన జీవనాన్ని సాధించాలి అనేటటువంటి వాటిలో సాధనా నియమావళిని ఒక దగ్గర కూర్చి జీవనం జీవిస్తే నీకు సంఘానికి నీకు ప్రపంచానికి నీకు ప్రకృతికి సమతౌల్యత ఉంటుందో అలా చెప్పేటటువంటి వాటిని మాత్రమే అంటే భూమండలమైన మానవులు ఎంతకాలం ఉంటారంటే అంటే భూమి పోయే వరకు ఉంటారు మరి అంతకాలము మరి ప్రకృతికి మనకి సమతౌల్యత చెడకుండా మానవుల మధ్య సమతౌల్యత చెడకుండా జీవనం సమతౌల్యతతో యోగిగా జీవించడానికి చెప్పేటటువంటివి ఉత్తమమైనవి భోగిగా చెప్పే నియమావళి కూడా ఉంటాయి అంటే ఈ నియమావళి మూడు రకాలనమాట ఒకటేమో యోగిగా జీవించడానికి చెప్పే నియమావళి ఉత్తమమైన నియమావళి ఇక భోగిగా జీవించమని చెప్పే నియమావళి కూడా కొన్ని ఉన్నాయి అవి మధ్యమగతి ఇక నీకే ప్రమాదం ప్రపంచానికి ప్రమాదాన్ని కొని తెచ్చే రోగిగా జీవించేటటువంటి నియమావళి కూడా ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాబట్టి అదేమో అధమం దానికంటే ఇంకా అధమాధమం ఒకటి ఉంది అదేమిటంటే విద్వేషాలను రెచ్చగొట్టి మానవ విధ్వంసానికి లోక విధ్వంసానికి గురి చేసేటటువంటి ఆసురీ ప్రవృత్తికి సంబంధించినటువంటివి అధమాధమం అలాగే యోగి స్థితి నుంచి జ్ఞానస్థితికి తీసుకువెళ్ళే నియమావళి ఉంటుంది ఆ నియమావళి ఉత్తమోత్తమం నియమావళిని ఈ రకంగా విభజించి ఐదు భాగాలు చేసి చూడాలి అది ఏ మతం చెప్పిన నియమావళి అయినా కావచ్చు నీలో సాక్షిత్వాన్ని నీలో దివ్యత్వాన్ని నీలో ఆత్మభావాన్ని నీలో బంధ ప్రతిపాదించేటటువంటి విజ్ఞానయుతమైనటువంటి ప్రశ్నించడానికి సమాధానపరచడానికి వీలైనటువంటి సశాస్త్రీయమైనటువంటి పద్ధతులన్నీ ఉత్తమోత్తమైన జ్ఞాన విభాగానికి చెందిన ఇక దానికంటే కొద్దిగా తక్కువ అంటే యోగ పద్ధతి బ్యాలెన్స్డ్గా నేను నడిపిస్తుంది అంటే అర్జెంటుగా నేను జ్ఞానం వచ్చేట్టు చేయదు అర్జెంటుగా పడిపోయేట్టు చేయదు కాబట్టి బ్యాలెన్స్ నేర్పుతుంది అది యోగ పద్ధతి అక్కడ భౌతికము ఐహికము రెండు సమతౌకంతో నడుస్తాయి అన్నమాట ఇక కొద్దిగా ఇంకా దిగాం మధ్యమ స్థాయికి అక్కడ ఐహికం తొంభై ఉంటుంది పారమార్థికం కానీ పది శాతమే ఉంటుంది కాబట్టి అక్కడ ఐహికం భోగ ఎక్కువ అనమాట రోజు పదహారు రకాల నైవేద్యాలు అర్పిస్తే కానీ అమ్మ శాంతించదు అయ్యే శాంతించడు ఇటా చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఇది భోగ లక్షణం ఒక హాయిగా ఏ జైలు లేకుండా శుభ్రంగా అసలు గర్భగుడి తలుపులు ఎప్పుడూ తీసి ఉండాలి అనేది సంస్కృతి మన సంస్కృతి దైవదర్శనానికి ఆటంకం ఏమిటి ప్రతి ఒక్కడూ దైవ దర్శనం చేసుకోవచ్చు దానికి ఆటంకాలు లేవు ఒకనాడు అలా ఉండేది గుడ్ స్వర్ణయుగం భారత కాలం భారతదేశంలోప్పుడు స్వర్ణయుగం అప్పుడు ఏమీ గొడవలేని లేవు ఇప్పుడు క్రమేపీ ఏం చేశామంటే ఒక జైలు జాల్లో ఏడు జైళ్ళు అదేమిటంటే వైకుంఠ ద్వారానికి ఏడు సప్త ద్వారాలున్నాయండి ఏడు ద్వారాలు తెరుచుకుంటే కానీ వైకుంఠ దర్శనం కాదు కాబట్టి అని ఏకంగా ఏడు తలుపులు తలుపు మీద తలుపు తలుపు మీద తలుపు తాళాలు వాటి వాటికి పక్కన జైళ్ళు వాటికి పక్కన కెమెరాలు వాటికి పక్కన సెక్యూరిటీలు వాటికి పక్కన గన్మెన్లు పైనుంచి పహరాలు ఎన్ని పెంచేసేమయ్యా అంటే ఇవన్నీ దాటుకుని ఎప్పుడు వెళ్ళాలి వీడు ఇదేం దైవదర్శనం ఇలా చెప్పేది కూడా ఒక పద్ధతి ఉంది ఇదంతా భోగ జీవనం ఇది భోగి పద్ధతి పొద్దునో పద పొద్దునో పలహారం మధ్యాహ్నమో ప్రసాదం సాయంత్రమో ప్రసాదం రాత్రికో ప్రసాదం ఇలా ప్రసాద భోగం ఇది కూడా అవసరమే ఇవన్నీ అవసరమైన సమాజంలో అవసరమనే ఇవన్నీ నిర్మాణం చేయబడ్డాయి కాకపోతే ఏది ఎవరికి అవసరం అనేది మాత్రం విజ్ఞతతో వినియోగించాలి మందుల షాపుకి వెళ్ళి అన్ని నోటో పోసేసుకుని నాకు ఆరోగ్యం వస్తుందండి అంటే వాడు పైకే పోతాడు అట్టా లాభం లేదు కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటి ఏ నియమైనా ఏ సాధనైనా ఏ జీవనమైనా జాగ్రత్తగా విఘ్ఞతను చేయమన్నారు పెద్ద ఆ విఘ్ఞత వివేకం లేకపోతే నీకు అవి పరిణతిని అందివ్వలేవు ఇక దీనికంటే కొద్దిగా అధ్వానం కిందకు ఇంకా కిందకు వచ్చేస్తే భ్రాంతులు భ్రమలు బలపడిపోయినాయి అది రోగం రోగం అంటే ఏదో శరీరానికి వచ్చే అనారోగ్యాలు రోగం అనుకో మానసిక రోగం భూమండలం మీద ఉన్నటువంటి మానవులలో డెబ్బై ఐదు శాతం మంది మానసిక రోగులు ఉన్నారని ఓ సర్వేలో తేల్చారు ఏమిటయ్యా అంటే భ్రాంతిని భ్రమని నమ్మడమే వేరే ఏమి లేదు ఇది భ్రాంతిరా బాబు అంటే వాడు చెప్తే వినడు ఇదే సత్యం అండి అంటాడు ఇది భ్రమరా నాయనా ఇది లేదురా నాయనా అంటే వినడు ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లేదండి నా జీవితంలో నేను ఇదే నమ్మాను ఇదే ఆచరించాను ఇదే సత్యం అంటాడు కాబట్టి ఇది అధమ ఇక దీంట్లోంచి పుట్టేటటువంటి అరిషడ్ వర్గాలకు సంబంధించిన అభిజాత్య ధోరణలు ద్వేష విద్వేషాలు అవి ఆసురి ప్రవృత్తులు అవి ప్రపంచ యుద్ధాలకు కారణమవుతూ ఉంటాయి మానవ హననానికి కూడా కారణమవుతుంటాయి మానవ బామ్మలు అందులోంచే పుట్టినాయి ఇలా రకరకాలైనటువంటి స్థాయిలలో ఈ మతాలు పనిచేస్తుంటాయి అధమాధమన్ నుంచి ఉత్తమోత్తమం దాకా ఉంది వచ్చిన చిక్కి ఏమిటంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి పెచ్చరెళ్తుంది ఎంత ఎక్కువ మంది ఏ నియమావళిని బాగా బలంగా పట్టుకుంటే దానికి ఊతం వస్తుంది ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క దాన్ని పట్టుకుంటుంది ఒక్కొక్క సమాజం ఒక్కొక్కదాన్ని పట్టుకుంటుంది అప్పుడు ఆ సమాజం అంతా దాని ఆదిశంకరులు శంకర భగవద్పాదులు యొక్క సంస్కరణోద్యమానికి ముందు అవి చాలా బలంగా ఉండేవి మన షణ్ మతాలు ఆరు మతాలు ఉండేవి ఒక భారతంలోనే శైవము వైష్ణవము గణాపత్యము సౌరము ఐంద్రము ఇట్లా ఉండేదా ఉన్నాను శాక్తేయము ఇలా విజృంభింజులైనమాట అప్పుడు వాటిలో ఉన్నటువంటి జ్ఞాన భాగం అంతా ఉత్తమోత్తమం అంతా మరుగైపోయింది యోగస్థితి కూడా మరుగైపోయింది భోగస్థితి తామసిక గుణాన్ని పొందింది ఇంకా కిందకు దిగింది ద్వేష విద్వేషాలు పెచ్చరి ఎందుకని అంటే ప్రభుత్వం ఊతమిచ్చిందనమాట వీరశైవం వచ్చింది వీర వైష్ణవం వచ్చింది ఈ వీర శబ్దం అంతా కూడా అధమాధం అనమాట అధమాధమ లక్షణం బయటకు వచ్చేస్తున్నప్పుడు అందువల్ల ఏమవుతుందంటే ఇతరులను సహించగలిగే శక్తి కోల్పోతాడు మానవత్వం లోపించేస్తుంది ప్రపంచమంతా నేను చెప్పిన నియమానికి లోబడాలి అనేటటువంటి అహం బలపడిపోతుంది తలపడిపోయి అసలు ప్రపంచం అంతా నా సామ్రాజ్యమే ఉండాలి నా గలుబడిలో ఉండాలి నేను చెప్పిందే వినాలి అదేగా అసుర లక్షణం అంటే రావణాసురుడు అదే చెప్పాడు హిరణ్యాక్షుడు అదే చెప్పాడు హిరణ్యకేశపుడు అదే చెప్పాడు వాళ్ళందరికంటే వీళ్ళేం గొప్పవాళ్ళేం కాదు వాళ్లే పోయారు వీళ్ళు పోయారు కారే రాజులు రాజ్యం ఉండగలిగేదే గర్వం వారే సిరిమూటం కట్టుకొని పోదాలిరే బలి శిబిచక్రవర్తులనైనా తలంతగలిగిన వారు ఉన్నారే రోజున అని పెద్దలు చెప్పుకుండేవారు నా చిన్నప్పుడు అయినా ఎంతటి వాడైనా పట్టెడన్నమే కానీ మెరుగు బంగారం మెంగడినైనా ఆకలికి అన్నం ఔషధం కానీ బంగారం పెట్ట ఔషధం అవుతుంది కానీ వాడి ఆశ బంగారం చుట్టు తిరుగుతుంది అందుకని కలిపురుషుడు బంగారాన్ని ఆశ్రయించి ఉంటాడు నేను ఎప్పుడూ భయం అన్న ప్రతివాడికి దీంతో ముడి ఉంటుంది కాబట్టి అలెగ్జాండర్ ద్విశ్వవిజేత అలెగ్జాండర్ వచ్చాడు భారతదేశంలోకి రాగానే మొదటి పాటను నేర్చుకున్నాడు వాడికి పాపం ఎవరు నేర్పలే ఏమిటయ్యా అంటే హాయిగా ఉన్నాడు ఒక హిమాలయ యోగి కౌపీయనం మంచు కొండలలో హాయిగా ఉన్నాడు చెట్టుకని వచ్చాడు ఇంత ఇంత వ్యతిరేక పరిస్థితులలో ఇంత విపరీత పరిస్థితులలో ఈయన హాయి ఎలా ఉన్నాడని ఆయన సందేహం వచ్చింది ఇదంతా జయించి నువ్వేం చేసావు అన్నాడు ఏం పట్టుకుపోతావు అన్నాడు ఏం పట్టుకుపో అన్నీ ఇక్కడే వదిలేస్తావు లేదన్నాడు ఆ ఇక్కడే వదిలేస్తావు మరి అంత దానికి ఇంత బ్రహ్మాండం ఎందుకు బదలగొట్టేవన్నాడు నేను ఇప్పుడు అలాగే ఉన్నాను కదా అన్న ఇదంతా చేస్తే నీకు ఏమిటి వచ్చిందన్నాడు సుఖం వచ్చిందన్నాను ఇప్పుడు నేను సుఖంగానే కదా ఏమీ లేకపోయినా సుఖంగానే ఉన్నాను కదా అంటే సుఖం అనేది చేత రాదు అని తెలిసినవాడు యోగి సుఖం వస్తువు చేతే వస్తుంది అనేవాడు భోగి వస్తువే నా జీవిత లక్ష్యం అనేవాడు రోగి మనిషి పోయినా పర్వాలేదు వస్తువులు ఉండాలి ఎప్పటికీ అనేవాడు అథమాధనం ద్వేషం వాడికి అన్ని అవన్నీ వచ్చేస్తాయి రాగ ద్వేషాలు బలంగా ఉంటాయి కాబట్టి నాయనా వస్తువైనా మనిషైనా ప్రకృతైనా ఈశ్వరుడైనా ఇవన్నీ వాటి వాటి నియమాలను అనుసరించి పనిచేస్తున్నాయి ఆ నియమావళిని నువ్వు తెలుసుకుని జ్ఞానాన్ని పొందు ఆ జ్ఞానంతో నువ్వు జీవించు ఆ జ్ఞానాన్ని పది పంచు ఆ సాక్షిత్వంతో జీవించు ఆ నిత్యముక్తతో జీవించు ఆ జన్మరాహిత్యంతో జీవించు సశరీరివై ఉండి అశరీరిగా జీవించు ఇది ఉత్తమోత్తమం కాబట్టి మనమే ఇప్పుడు మన విజ్ఞత ఏ స్థాయిలో ఉందో జాగ్రత్తగా గమనించుకోవాలంట ఈ జాగ్రత్తగా గమనించుకోవడం అనే శక్తి లేనటువంటి వాళ్ళకి వాళ్ళ జైలు వాళ్ళ మనసులో నిర్మాణం అయిపోతుంది అధమాధమం నుంచి ఉత్తమోత్తమం వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క జైలు నిర్మాణం చేస్తుంది వాటిలో ఉన్న అహం చేత అభిమానించేది వాటిని త్యాగం చేయకపోతే వాడు ఎప్పటికీ అందులోంచి బయటపడాడు వింతైన విషయం ఏంటంటే వాడే వాడి జైలు కట్టుకుంటాడు వాటి జైల్లో వాడే బందీగా కూర్చుంటాడు వాడే దాంట్లోంచి బయటకు రాకుండా ప్రయత్నం చేయకుండా అందులోనే కూర్చుని ఏ వేదన చెందుతూ ఉంటాడు బయట తాళం కూడా వాడే వేసేసుకుని హాయిగా లోపలే ఉండి ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ కూడా సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ నన్ను ఎవడో ఇదే అజ్ఞానం అన్నారు ఎప్పటి నుంచి ఉందా ఈ అజ్ఞానం అన్నారు అబ్బో అనాది కాలం భూమి పుట్టనుంచి ఉందయ్యా బాబు మళ్ళీ భూమి పోయేదాకా ఉంటుంది అన అన్నారు అజ్ఞానమునకు మూలము అనాది అంతే అదేంటంటే దానికి ఆద్యంతములు లేవు ఎందుకని మానవుడు ప్రతివాడు ప్రతి ఒక్కడూ ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని పొందితే తప్ప ముక్తుడు తప్ప నిత్యముక్తుడు అయితే తప్ప అశరీరి అయితే తప్ప ఈ జైళ్ళని పో మరి ఈ జైళ్ళని పోగొట్టాలంటే మరి మాన ప్రతి ఒక్కడికి ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని అందించాలి అంటే అందుకని ఏం చేశారంటే వాడి తెలివిని బట్టి వాడి అవగాహన సామర్థ్యాన్ని బట్టి వాడి సమస్యకు పరిష్కారం చూపెట్టి వాడిని జీవించేటు చేసి వాడిని ముందుకు నడిపించవలసిన బాధ్యత మతం సేకరించాలి వాడిని ఎట్టా మార్చాలి వాడిని ఎట్టగొట్ట ప్రపంచానికి హితకారేయటు చేయాలి వాడిని అధమాధమ స్థాయికి పడిపో కాపాడాలి అది రక్షణ అంటే చాలామంది ఈశ్వరుడు మమ్మల్ని కాపాడలేదు కాపాడలేదు కాపాడటం అంటే ఏదో అధ్వానం నువ్వు కోరినవని తీరుస్తాడని కాదు నిన్ను అధమాధమ స్థాయికి రాక్షస స్థాయికి పైశాచిక స్థాయికి నిన్ను పడిపో కాపాడతాడు అది రక్షణ నీ విజ్ఞత నీ పరిణతి ఊర్ధ్వగమనం చెందేట్టు చేస్తాడు పురోగమనం చెందేట్టు చేస్తాడు ను ఏ గతిలో ను ఆశ్రయిస్తే ఆ గతికంటే ఉత్తమ గతి ప్రాప్తించేట్టు చేస్తాడు ఉత్తమ గతి అంటే అర్థమేది అంతేగాని ఒక కోటి పది కోట్లు అవుతున్నానో పది కోట్లు సున్నా అవుతుందనో కాదు ఒక అంతస్తు పదంతస్తులు అవుతుందని సున్నా అవుతుందని కాదు భౌతిక నియమాలతో చెప్పలేదు రక్షణ అంటే నీలో ఉన్నటువంటి విజ్ఞతకు రక్షణనిస్తానన్నాడు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ అధమాధమ స్థాయి నుంచి ఉత్తమోత్తమ స్థాయి వరకు కూడా ఉంటారు కాబట్టి ఈ మతములన్నింటిలో ఈ గొడవ ఉందన్నమాట అంటే అది అన్వయం చేస్తే అటు ఉత్తమోత్తమానికి అన్వయం అవుతుంది అధమాధమానికి కూడా అన్వయం అవుతుంది అందువల్ల ఏమైంది బాగా కర్మిష్ఠులు కేవలం కర్మిష్ఠులు మాత్రమే నివసించిన కాలంలో అలా కొంతకాలం వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉంది అలా కొంతకాలం యోగ సాంప్రదాయం పరిపాలన చేసింది కొంతకాలం అహింసా పరమో ధర్మ అన్నారు తీవ్రమైన రక్తపాతంలో నుంచి పుట్టింది అహింసా పరమో ధర్మ కనపడ్డవాడిని కనపడే అశోకుడు బౌద్ధం కాదన్న ప్రతి ఒక్కనేమన్నాడు అంతే అలాంటిది అలాంటి తీవ్ర రక్తపాత్రలో నుంచి పుట్టింది అహింసా పరమో ధర్మ అశోకుడు పేరు చెప్తే ప్రతివాడికి మృత్యు భయం అట్లాంటి ప్రపంచాలని భారత ఈ భూమండలం చాలామందిని చూసింది ఈ నవీన కాలంలో ఏర్పడిన ప్రపంచ యుద్ధాల గురించి అందరు చెప్పుకుంటుంటారు అంతకంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చిపోయారు భూమి మీద ఎవరు వచ్చిపోయినా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారయ్యా అంటే ఎవరైతే జ్ఞానులు ఎవరైతే వసుధైక కుటుంబకం అనేటటువంటి సూత్రాన్ని స్వీకరించారో ఎవరైతే మానవలోక కళ్యాణం కొరకై తమ జీవితాన్ని వెచ్చించారో వాళ్ళని ఆదర్శంగా స్వీకరిస్తారు అది భౌతికమైన పారమార్థికమైనా సరే నీ జీవితాన్ని గమనిస్తారన్నమాట నీ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఇతరుల కొరకు ఇతరుల మేలు కొరకు ఇతరుల యొక్క పరిణతి కొరకు ఇతరుల యొక్క సామర్థ్యం పెరగడానికి ఇతరుల యొక్క జ్ఞాన పెరగడానికి ఎవరైతే పరిశ్రమిస్తారో తమ జీవనాన్ని వెచ్చిస్తారో వాళ్ళని ఆదర్శంగా స్వీకరిస్తారు వాళ్ళ వాక్యాలని ఆదర్శంగా స్వీకరిస్తారు వాళ్ళ అనుభవాన్ని ఆదర్శంగా స్వీకరిస్తారు వాళ్ళ విజ్ఞతని పాటిస్తారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇది భగవద్గీత వాక్యం స్వధర్మం అంటే ఏమిటి అంటే ఆత్మధర్మం స్వరూపజ్ఞానం సాక్షిత్వం స్వప్రకాశం నిత్యం శుద్ధం బుద్ధం విముక్తం నిత్యముక్తం నిర్గుణం నిరంజనం నిరవయవం నిర్లేపం నిర్మలం నిశ్చలం నిష్కళ ఇలా ఇవన్నీ నీ స్వధర్మం మానవుడికి ఒక్కడికే ఇంత స్వధర్మం ఉంది మిగిలిన ఎనభై లక్షల జీవరాశులు మిగిలిన వాటికి విజ్ఞత లేదు కాబట్టి వాటికి ఆ ధర్మం లేదు వాటికి శరీర పంజరం అనే పంజరానికి లోబడినటువంటి అంశాలే వాటి ధర్మాలంటే మొసలి మసలి చెరువులో ఉంటుంది ఏనుగు గడ్డు మీద ఉంటుంది ఏనుగు చెరువులో ఉండదు మొసలి గడ్డు మీద ఉండదు వాటి శరీర పంజరాన్ని అనుసరించి వ్యవహారం అంతేగాని అతిక్రమించగలిగే ధీ శక్తి వాటికి ఆ ధీ శక్తి కలిగిన వాడు కాబట్టి మానవుని యొక్క స్వధర్మ లక్షణాలు చెప్పారు వీటికి భిన్నమైనవన్నీ పరధర్మం వ్యతిరేకాలు రాసుకోండి అవన్నీ పరధర్మం మతం ఏం చేసిందంటే ఈ పరధర్మాలని సంస్కరించాలి అనుకు. ఎందుకంటే ఈ పరధర్మాలలోనే చాలా ఇబ్బందులు వస్తాయి అవి ఆచరించేటప్పుడు గొడవలు వచ్చేస్తాయి మనుషుల మధ్య గొడవలు వస్తాయి వ్యవస్థల మధ్య గొడవలు వస్తాయి దేశాల మధ్య గొడవలు వస్తాయి సంస్కృతుల మధ్య గొడవలు వస్తాయి కాబట్టి సంస్కరించాలంటే ఏదో ఒక పద్ధతి ఉండాలి అంటే అర్థం ఏంటంటే స్కూల్ బెల్లు కొడితే పిల్లలందరూ ఫస్ట్ బెల్లు కల్లా లోపలికి రావాలి సెకండ్ బెల్లు కల్లా ప్రార్థన చేయాలి థర్డ్ బెల్లు కల్లా పాఠాలు చెప్పడం బోధించాలి ఇది ఒక రొటీన్ ఈ రొటీన్ ఉండాలా చాలా అవసరం ఏమండి పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వడం మీరు బెల్లు కొట్టగానే లోపల రావడం ఏంటండి అసలు బెల్లులు తీసేయండి వాళ్ళ స్వేచ్ఛ కడ్డానికిగా ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఇష్టం వచ్చినప్పుడు చదువుకుంటారు ఇష్టం వచ్చినప్పుడు వెళతారు అన్నారు అంత విజ్ఞత వాళ్ళలో ఉంటే దట్ ఈజ్ ఓకే ఫైన్ యాక్సెప్టెడ్ అలాంటి బులు కూడా ఉన్నాయి విశ్వవిద్యాలయాలు అక్కడెవరు వెల్లుగొట్టడం ఎవరు ఎవరి లోపలికి రామో ఏ ప్రార్థనలో ఉండవు ఎందుకని వాళ్ళకి విజ్ఞత వచ్చేసింది ఏం నేర్చుకోవాలో ఏం తెలుసుకోవాలో ఏం పరిశోధించాలో మానవ లోక కళ్యాణానికి ఎలా కృషి చెయ్యాలో చేసేటటువంటి వేదికది ఎల్కేజీ అప్పుడు బాల విహార అప్పుడు క్రమశిక్షణ క్రమశిక్షణ నేర్పే కాలంలో క్రమశిక్షణ క్రమ అధ్యయన నేర్పే కాలంలో క్రమ అధ్యయనం క్రమ వికాసం వచ్చే కాలంలో క్రమ వికాసం క్రమముక్తి ఏర్పడే కాలంలో క్రమముక్తి మరి ఇవి చాలా అవసరం కదా మానవ జీవనానికి వీటినే స్వీకరించింది మతాలు కూడా స్వీకరించి కొద్ది కొద్ది భాగాలు స్వీకరిస్తున్నమాట దాంట్లో పూర్తిగా ఉండదు ఏ మతమూ పూర్ణంగా సమగ్రం కాదు అన్నీ అసమగ్రములు అసమగ్రమని చెప్పడమే మతిని అనుసరించి పెట్టింది మతం పూర్తి సమగ్రం కాదనమాట కానీ ఓ పది వయసలు క్రమశిక్షణ ఓ పది భక్తి ఓ పది అధ్యయనం ఓ పది వయసలు వికాసం ఓ పది వయసులు జీవనం ఓ పది వ్యక్తిగతమైన కుటుంబ జీవనం ఓ పది పైసలు భక్తి ఓ పది పైసలు యోగం ఓ పది పైసలు జ్ఞానం ఇట్లా అన్నీ ఉంటాయి సూపర్ మార్కెట్ లాగా మతంలో ఎవరికి కావాల్సి వచ్చిందో వాళ్ళు స్వీకరిస్తారని వాళ్ళ ఉద్దేశం కానీ అజ్ఞానం బాగా బలంగా ఉన్న కాలంలో అప్పుడు ఏం చేస్తారంటే అన్ని అజ్ఞానయుతమైన ఆసు ప్రవృత్తితో కూడినవే స్వీకరించి భూమండలం మీద విధ్వంసానికి కారణమయ్యే పరిస్థితులు ఏర్పడిపోతాయి తీవ్రమైన విపరిత జ్ఞానం ఏర్పడినప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ మతం అనేటటువంటిది మెరుగైన జీవనానికి ఉపయోగపడాలి అయితే మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు చాలా శాస్త్రాలు రాశారు వాళ్ళు జీరో నుంచి థౌజండ్ వరకు అన్నీ చెప్పారు సున్నా నుంచి వెయ్యి దాకా చెప్పారు అన్నీ వాళ్ళు చెప్పని లేదు బ్రహ్మనిష్ఠుడు అధికారి సున్నా బాలవిహార్ వాడికి కూడా పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్ పాఠను చెప్పగలుగుతాడు అంతేగాని ఐదో క్లాస్ చదువుకున్న వాడిని పిహెచ్డీ చదివిన వాడికి పాఠం చెప్పమంటే వాడు చెప్పలేడు కాబట్టి అట్లాగే బ్రహ్మజ్ఞానం ఏం చేశాడంటే సాంతం దిగి వచ్చి క్రమశిక్షణ నియమావళి దగ్గర మొదలు పెడితే క్రమముక్తిదాకా పాఠం చెప్పాడు చెబితే ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారు వాటిని యథాతథంగా ఔన్నత్యంతో స్వీకరించకుండా శాస్త్ర మర్యాదలలో ఆ జీవన కాలానికి ఆ ఎవరైతే ప్రతిపాదించిన వారి జీవనకాలం ఆ సంఘ జీవనం ఆ సాంస్కృతిక జీవనం అక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ అనుభవిస్తున్న సమస్యలకి పరిష్కారాలుగా కొన్ని నియమావళిని స్వీకరించారు తమ సమ్మతమైనటువంటి అంటే అర్థం ఇది ఒక పది లక్షల సంవత్సరాల క్రితం ఇప్పుడు చెబుతున్నవి ఏవీ లేవు ఒక రెండు వేల సంవత్సరాల క్రితం లేవు ఒక పదివేల సంవత్సరాల క్రితం లేవు ఇప్పుడు చెబుతున్నవి పదివేల సంవత్సరాల తర్వాత ఉండవు అప్పుడు మళ్ళీ కొత్త వస్తాయి ఎప్పటికప్పుడు మానవ జీవనం మెరుగైన జీవనం దిశగా పురోగమనం దిశగా పురోగమనం చెందే సంఘ జీవనం దిశగా పరిణమిస్తూ ఉంటుంది వ్యక్తి ఎలా పరిణమిస్తాడో సమిష్టి కూడా అట్లా పరిణమిస్తూ ఆయా కాలములందు దాన్ని మెరుగైన జీవనం దిశగా ఒక త్రోపు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉద్భవిస్తారు అని చెప్పాడు అవతార మెహర్ ఏడు వందల మంది ఉంటారండి దైవీ ప్రణాళికలో ఈ ఏడు వందల మంది ఆయా కాలములందు అప్పుడప్పుడు వాళ్ళు పుడుతూ ఉంటారు వస్తూ ఉంటారు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడట ఎవరు పరబ్రహ్మం ఆ పరాత్పర స్థితి ఉండి పరబ్రహ్మము ఏడు మందిని సెలెక్ట్ చేస్తాడట దైవీ ప్రణాళికకి ఆ ఏడు మంది భూమండలం మీద రకరకాల దేశాలలో రకరకాల ప్రాంతాలలో రకరకాల జీవనాలలో రకరకాల సంస్కృతులలో వాళ్ళు వాళ్ళు అక్కడ సంస్కరణోద్యమం కోసం పుడుతూ ఉంటారు ప్రతి వ్యక్తికి కూడా అలాంటి స్థితిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆ సంస్కరణోద్యమం ఆ దైవీ ప్రణాళిక అనేటటువంటి నెట్వర్క్ దీనికి సిద్ధాశ్రమ జీవనం అని కూడా ఒక పేరుంది ఆ సిద్ధాశ్రమ సంప్రదాయం ఒకటి వీళ్ళందరూ మహీపీఠం అనేటటువంటి దాంట్లో ఉంటారు వీళ్ళు ఆయా ప్రేరణ మేరకు ఆయా స్ఫూర్తి మేరకు ఆయా ప్రణాళిక మేరకు ఆ సంస్కరణోద్యమాన్ని ముందుకు తీసుకువెడతారు వాళ్ళు ఆ కాలంలో ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ భ్రాంతిని భ్రమని తొలగిస్తారు ఆ భోగ జీవనాన్ని యోగజీవనంగా మారుస్తారు యోగ జ్ఞానజీవనంగా మారుస్తారు ఈ భోగానికి ఆ యోగానికి ఆ జ్ఞానానికి ప్రాతిపదిక భక్తి భక్తి లేకపోతే అసలు ఈ మూడు నడవ అసలు భక్తి అనేటువంటి అంశం లేకపోతే ఏ మతం లేదు మితమేరుపరుచుకొని అంటే ఏం చెప్పాము ఒక సున్నా నుంచి వెయ్యి వరకు చెప్పిన వాటిలో ఒక పది తీసుకున్నాడు ఒక ఇరవై తీసుకున్నాడు ఓ ముప్పై తీసుకున్నాడు ఆ కాలానికి అనుకూలమైనవి తీసుకున్నాడు అందరూ ఆచరించడానికి వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉపయోగపడేవి తీసుకున్నాడు ఇవి చెయ్యండి మీరు బాగుపడతారు అన్నాడు చేశారు బాగుపడ్డారు బాగున్నాయని తర్వాత తరానికి చెప్పారు తర్వాత తరం తర్వాత తరానికి చెప్పింది ఆ ఒక తరం నుంచి మరొక తరానికి ఆ నియమావళి వచ్చింది అయితే ఆయన చెప్పినటువంటి వంద నియమాలలో తరాలు మారే కొద్దీ పాతవి ఏది మూల గ్రంథం అలాగే ఉండదు మారిపోతూ ఉంటుంది చేర్పులు ఉంటాయి ఆ కాలంలో పరిణతి చెందినటువంటి వాళ్ళు ఆ మార్పులు చేసేస్తూ అలా తర్వాత తరానికి మధ్యలో కొన్ని తరాలు అసలు అది మృగ్యమైపోతుంది కనపడకుండా పోతుంది ఆ మతమే కనబడకుండా పోతుంది పోతే అసలు దాని యొక్క మౌలిక నియమావళి మౌలిక గ్రంథం మౌలిక విజ్ఞానం పోతాయి మళ్ళీ రినోయేసాను సాంస్కృతిక పునరుజ్జీవనం మళ్ళీ ఇంకో రూపంలో ఇంకో పేరుతో ఇంకో మతంతో కాబట్టి బౌద్ధిజము జైనిజము రెండు రెండు కాలాలలో పనిచేసినాయి జైన మతం బౌద్ధమతం ఇవి రెండు హిందూ ధర్మంలో నుంచి కొన్ని భాగాలను స్వీకరించినాయి అలాగే శైవం అది కొన్ని భాగాలను స్వీకరించింది అది వీరశైవం అందులో ఇంకా తక్కువ భాగాన్ని స్వీకరించింది అలాగే పాశుపతం అలాగే కాపాలికం అలాగే సౌరం అలాగే ఐంద్రం అలాగే శాక్తేయం సాక్తేయంలో మళ్ళా శిష్టాచారం వామాచారం ఇట్లా హీనయానం మహాయానం వజ్రయానం ఏకాంబర్లు శ్వేతాంబర్లు దిగంబర్లు ఓ అసలు మీరు భారతీయ సంస్కృతిని పరిశీలిస్తే సత్యార్థ ప్రకాశాన్ని గనక పరిశీలిస్తే స్వామి దయానంద సరస్వతి వీటన్నింటినీ స్పృశించాడు అశేత హిమాచలంలో ఉన్నటువంటి అన్నింటినీ స్పృశించాడు స్పృశించి వాటిలో ఉన్నటువంటి జ్ఞానసారాన్ని ఎత్తి చూపాడు అజ్ఞానం కూడా పక్కనే చూపెట్టాడు అందువల్ల దానికి సత్యార్థ అని పేరు పెట్టాడు కాబట్టి ఇవన్నీ ఆ మితం ఏర్పరచకుంటాయి అనమాట ఈ పది నియమాలు చేయరా బాబు వాడు అధ్వానం లేవలేని వాడు ఏం చేస్తాడు రే కొద్దిగా ఈ పనైనా చేయరానైనా అని ప్రా బతిలాడి వాడి చేత మెల్లగా దారిలో పెట్టి వాడిని పైకి తీసుకొచ్చే పని చేస్తాము ఈ మతం కూడా అట్లా మనల్ని బుజ్జగించి దారిలో పెట్టి లైన్లో పెట్టినాం లేకపోతే అధ్వానమైన జీవనం అధమాధమైన జీవనాన్ని పొందుతున్నాం విజ్ఞత ఉన్న వాళ్ళకి మతంతో పని లేదు చాలామంది వాళ్ళ నాకే లేదనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఒప్పుకుంటుంది హిందూ ధర్మం ధర్మం అన్న అందుకని ఆ ధర్మం అన్నింటినీ ఒప్పుకుంటుంది అన్ని మతాలు ధర్మంలో భాగమే ధర్మం ఏం చెప్తుందంటే మానవత్వం నుంచి దివ్యత్వం దివ్యత్వం నుంచి జ్ఞాననిష్ట ఆత్మనిష్ట ఆత్మనిష్ట నుంచి ముక్తి ఇలా చెప్తుంది ధర్మం ఎప్పుడు ఈ రీతిగా బోధిస్తుంది జ్ఞానం కేవల జ్ఞానం అన్నాం అనుకోండి ఆ కేవల జ్ఞానం ముక్తి మోక్షం చివరి రెండు మీట్లని గురించే మాట్లాడుతుంది కేవల జ్ఞానం కాబట్టి దానికి వీటితో పని లేదు అందుకని ఈ మాట ఇక్కడ ఏమంటున్నారు చెప్పే స్థితిని కేమిటికి ప్రతిలేని బట్ట ఎవరైతే బట్టబయలు ఉన్నది ఉన్నట్లుగా దర్శించి దృగ్రహిత స్థితికి చేరాడో సర్వదృగ్రహిత స్థితికి చేరాడు సర్వసాక్షి విరహిత స్థితికి చేరడు జ్ఞానాజ్ఞాన విరహిత స్థితికి చేరాడు దై ద్వైతాద్వైత విరహిత స్థితికి చేరడు చైతన్య రహిత స్థితికి చేరడు చేతనము చైతన్యము చిత్ సత్తులో నుంచి ఈ మూడు సద్రహితం వస్తుమద్రహితం అయిన బట్టబయలను దర్శించాడు ఆభరణరహితమైన స్థితిని తెలుసుకున్నాడు నిర్ణయించాడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాడో వాడికి ప్రతి లేదు ప్రతి లేదంటే బింబ ప్రతిబింబ న్యాయం వాడికి వర్తించదు ఎందుకనిట ఆ బింబ ప్రతిబింబ న్యాయం చేతనే అన్ని పుట్టినాయి ఇంకా అవి లేకపోతే ఏదీ లేదు న్యాయం అదే కాబట్టి పంచీకరణం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తాడు జ్ఞాత యొక్క ప్రకాశం ఆకాశపంచకంలో మనస్సులో ప్రతిబింబించింది ప్రసరించింది విక్షేపం ప్రతిబింబించింది ప్రసరించింది విక్షేపం చెందింది ప్రసరించింది ప్రతిబింబించింది విక్షేపం ఇది వర్షక్రమం ముందు ప్రసరించింది తదుపరి ప్రతిబింబించింది తదుపరి విక్షేపించింది ఇదే కాంతి యొక్క సిద్ధాంతాలను కూడా ఇలాగే చెప్పాం మనం ప్రకాశం ప్రకాశీకరోతీ ప్రకాశ్యము ప్రకాశము రెండున్నాయి ఎప్పుడూ కూడా ఆ ప్రకాశానికి కారణస్థానంలో ఉన్నది కైవల్యం దానికి అవతలు ఉన్నది కైవల్యాతీతం కాబట్టి ఈ బట్ట కేవలాతీతం ఈ రీతిగా ఎవరైతే నిర్ణయించబడిన వాడున్నారో కలహింతు కలహింతురట్టి గతి నీకేమితికి ఎప్పుడైతే మితి పరిమితి ఏర్పరచుకున్నటువంటి పద్ధతులు ఉన్నాయి అనుకోండి నాకు అలా కుదరదండి అంటాడు అంట కుదరదండి అంటాడు నాకు అలా కుదరదు అంటే నీకు ఇలా అంటాడు పోయి ఎదురు బదురు పడ్డప్పుడు ఒక వచ్చేస్తుంది అవసరం లేదనండి ఎవడో కూడా అలా కుదరదు ఇలా కుదరదు అంటే అవసరం నీకేం అవసరమయ్యా అవసరం నీ స్వధర్మాన్ని నువ్వు పాటిస్తే వీటితో పని లేదు కదా నీ సాక్ష్యత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటే వీడితో పని లేదు కదా నీ కేవలత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటే వీటితో పని కదా నీ లక్ష్యం కైవల్యమై కేవలాతీతం కనుక అయితే వీటితో పని లేదు కదా కాబట్టి నీ లక్ష్యం గురించి నీకు స్ఫురణ లేక కనపడవన్నీ ఏరుకొచ్చుకున్నామనుకోండి పెద్ద డస్ట్బిన్ అయిపోతుంది కాబట్టి కలహించే లక్షణం డస్ట్బిన్ లాంటి పడ్డ జీవితం అంతా పోటాడుకుంటూనే ఉంటారు అంతే దేని గురించి పోటాడుకున్నారో తెలియదు నువ్వు తప్ప అంటే నువ్వు తప్పు నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అది తప్పు అంటే ఇది తప్పు ఇది తప్పు అంటే అది తప్పు ఈ తప్పు ఉప్పుల గొడవ గురించే గడవ గొడవ అంటే అందుకని ఆయన ఏం చెప్పారు ఉరివి జనుల కెల్ల నుండు తప్పు అన్నారు ఎవరైతే తప్పు గురించి మాట్లాడతారో వాళ్ళకు వస్తే వాళ్ళకో జీవితం జైలు వస్తుంది ఆ జైలు ఏమిటయ్యా అంటే ఉర్వి జనులకెల్లా నుండు తప్పు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురయ్యా విశ్వదాభిరామ వినురవేమ చుట్టుగా చెప్పేశాడు ఆయన నీకు జైలు వచ్చింది అబ్బాయి ఈ జన్మలో ఏమిటయ్యా అంటే తప్పులు ఎంచే పద్ధతి విమర్శలు చేస్తూ ఉంటాడో వాడు ఆ ఆ జైల్లో ఉండాల్సిందంతే ఆ శరీరం మారిస్తే కానీ ఆ స్వభావం పోదు అంతే లేకపోతే ఏ మహనీయుడైనా మారు మాట్లాడకుండా చెప్పింది చెప్పినడు ఆ మహనీయుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మారిపోతుంది స్వభావం వాడు ఏం మాట్లాడకూడదు చెప్పింది చెప్పినట్టు చేయాలంతే తూచా తప్పక ఆచరించాలి సర్వశ్వ శరణాగతుడై చేయాలి అప్పుడు పోతుంది కాబట్టి మానవుడిలో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే తప్పు లించుతుంది ఈ మతములలో ఉన్నటువంటి చిక్కు కూడా ఇదే తప్పు ఇది తప్పు అంటాడు ఇది తప్పు అనగానే అక్కడ వచ్చేస్తుంది అది క్రమశిక్షణతో తప్ప క్రమ అధ్యయనానికి తప్ప క్రమ వికాసానికి తప్ప క్రమముక్తికి తప్ప అవతలున్న కైవల్యానికి తప్ప దాని అవతలున్న కేవలత కేవలాతీతానికి తప్ప కాబట్టి అట్లా చెప్పకూడదు అది పొరపాటండి అట్లా పనికిరాదు ఎప్పుడూ మెరుగైన జీవనాన్ని సాధించే పద్ధతిగా బోధించాలి సంతతము లేనెరు కలేదని నమ్ముక కాబట్టి ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో పరిమిత నియమావళి ఏదైతే ఉందో ఈ పరిమిత నియమావళిని పట్టుకుని గబ్బిలమలే వేలాడమాక అలా వేలాడేమనుకో ఈ చూరు కాకపోతే ఆ చూరు ఆ చూరు కాబట్టి ఇంకో చూరు చూరు పట్టుకుని వేలాడే లక్షణం మాత్రం పోదు చెట్ట చివరకే మృదు కూడా ఈ శరీరం అనే గృహం యొక్క చూరు పట్టుకుని వేలాడుతుంట అంతేగాని చిరిగిన బట్ట వలె విశ్రవతల వారి వేయగలిగే ధైర్యం రాదు మృత్యు భయాన్ని ఎదిరించగలిగే సామర్థ్యం రాదు ఈశ్వరుణ్ణి ఆశ్రయించారన్న ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి ప్రతిఫలం ఆ భయం భయం కొచిత ఆపునోతి అసలు నీకు ఏ క్షణం కూడా భయం అనేది తోచదయ్యా ఈశ్వరుని ఆశ్రయిస్తే నిష్కామ కర్మ చేసేవాడికి మొట్టమొదటి ఫలం భయం ఉండదు భయరాహిత్యం తదుపరి బంధరాహిత్యం అది నైష్కర్మే సిద్ధి నిష్కామకర్మ నైష్కర్మే సిద్ధి బంధరాహిత్యం నైష్కర్మ సిద్ధి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ పరిమితమైనటువంటి దృక్పథాలు పరిమితమైన నియమాలు ఏ క్లాసుకు ఆ క్లాసు ఉంటాయి అంతే ఉంది ఒకటో క్లాసుకు ఒకటో క్లాసు రెండో మూడో క్లాసు పదో క్లాసు పదిహేనో క్లాసు యాభయో క్లాసు ఏ క్లాసుకు ఆ క్లాస్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అంతే అయితే అవి సామాన్య నియమావళి నీ మెరుగైన జీవనం కోసం చెప్పబడినవి పెట్టబడినవి ప్రపంచమంతా ఏ క్లాసులో ఉన్నా సరే దినే ఫాలో అవ్వాలంటే సంథింగ్ ఈజ్ రాంగ్ తప్పదు ఆశ్రయించినటువంటి శిష్యుని యొక్క విజ్ఞతని వివేకాన్ని పరిణతిని పరిపక్వతను సమస్యని సాధనని స్వభావాన్ని అంచనా వేసి సంస్కార బలాన్ని గుర్తి గుణబలాన్ని గుర్తిరిగి వాసనా బలాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా పరిష్కారాలు సూచించేవారెవరో వారు సూచక గురువు కాబట్టి గురువులు చాలామంది ఉంటారు నిషిద్ధ గురువుల దగ్గర నుంచి వేదక గురువులు సూచక గురువులు నిజ గురువులు ఆఖరివాళ్ళు మనం ఎప్పుడు కూడా నిజ ప్రబోధ విధానాన్ని ఆశ్రయించి ఆ నిజ ప్రబోధ విధానం ద్వారా బట్టవేలు నిర్ణయం పొందాలి అది కేవలాదయం అటువంటి నిజ ప్రబోధ విధానం దాక రావాలి అన్నప్పుడు అటువంటి గురువును ఆశ్రయించాలి అటువంటి పరిణతి కూడా మనం కలిగి ఉండాలి అటువంటి పరిణతి లేకుండా సరాసరి నిజ విధానం చెప్పమన్నారనుకోండి చెబితే మాత్రం ఏమిటి ప్రయోజనం ఆ పరిణతి రాదు కదా అందుకని జాగ్రత్తగా ఏదైనా సూచన చేసేటప్పుడు వినేవాడు ఆశ్రయించినటువంటి వాడు ఏ స్థాయిలో ఉన్నాడో గమనించి జాగ్రత్తగా వాణ్ణి ఆ పరిణతి చెందేటట్లుగా మార్గదర్శనం చెయ్యాలి అలా చేసేవారెవరో వాడి గురువులు సంతతము లేనెరుక లేదని కారుక ఏ కాలమునందు లేనిది సర్వకాలమునందు ఎరుక లేనిది కాలమే లేనిది నేను లేనివాడు ఇది ఒక పద్ధతి అంటే వేదాంతం రెండు పద్ధతులలో ఈ పరిణామాన్ని చెప్పింది జ్ఞానస్థితిలో ఉన్నటువంటి పరిణామానికి రెండు పద్ధతులు ఒకటి ఏమిటి అంటే వ్యాపకం చెంది చెంది చెంది చెంది చెంది చెంది వ్యాపకమై ఉన్న దానిలో లీనమైపోయి లయమైపోయి శరీరధారి అయి ఉండే ఆ స్థితిలో ఉండటం ఇది సశరీరి అయిన అశరీరి ఇక ఈ శరీరం వదిలేసినా ఇక వాడికి తెలియదు అవసరం లేదు వాడికి అది తెలుసుకోవాల్సిన అగత్యం కూడా లేదు అలా పోతు ఇక మళ్ళీ సమీకరించబడదు ఇది ఒక పద్ధతి రెండవ యోగ మార్గంలో ఉత్క్రమణం చెందటం అంటే ప్రాణాపాన సమాన వ్యానోదాన వాయువులను ఏకసూత్రబద్ధం చేసినటువంటి యోగనిష్ట ద్వారా ఊర్ధ్వగమనం చేసి నడిపించడం ఇది మధ్య మార్గం ఇక అధమ మార్గం ఒకటింది అధమ మార్గం ఏమిటంటే ఎప్పటికైనా ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏ కైలాసమో ఏ వైకుంఠమో ఏ స్వర్గమో ఏ నరకమో ఏ లోకమో ఆయా పుణ్యఫల విశేషంచేత ఆయా లోకప్రాప్తి లోకాంతరప్రాప్తి ఏర్పడి తత్కాలవత్తు ఆ సూక్ష్మ శరీరం లోకాంతరములలో పర్యటించి వ్యవహరించి కొంతకాలం తర్వాత మళ్ళీ శరీరానికి తిరిగి రావడం ఇది అధమమైనటువంటి ఈ వీడితో కూడా పని లేకుండా కేవలం భౌతికమే సత్యమని భోగమే సత్యమని కంచం మంచమే జీవిత సత్యంగా భావించి రోగిగా భోగిగా అధ్వానమైనటువంటి ఆసురీ ప్రవృత్తితో జీవించే పద్ధతి అది ఆ విభాగం వేరే ఇలాంటి గొడవలన్నీ అందులో ఉంటాయి ఈ పరిమితులు ఈ లక్షణాలు ఈ గొడవలన్నీ ఆ కలహ ఆ కలహాలకన్నిటికీ కారణం అవుతుంది ఒక్కసారి వీటన్నింటినీ దాటి సాక్షిత్వంలోకి స్వరూపజ్ఞానంలోకి స్వధర్మంలోకి స్వప్రకాశంలోకి కేవలత్వంలోకి కైవల్యాతీతంలోకి గనక నీవు పరిణతి చెందినట్లయితే వెంటనే నీకు అర్థమయ్యేదండి ఇవన్నీ లేనివి లేనీయరుక ఎటువంటి లేని సంతతము లేని ఎరుక వారి గతి నీకేమిటికి ఆ జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారే కించిత జ్ఞానస్వరూపుడు వాడితో నీకేం పెని ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద పిల్లవాడు ఒక ఆట వస్తువు కోసం తాగాదా పడ్డారనుకోండి ఆ తల్లి ఏం చేస్తుంది ఏ వాడి చిన్నపిల్లాడు కదా వాడికి తెలియదు కదా వాడి అజ్ఞాని కదా నువ్వు వాడికంటే పెద్దవాడివి కదా వాటికంటే నీకు తెలుగుతేటలు ఉన్నాయి కదా నీకు జ్ఞానం ఉంది కదా నువ్వు వాడితో పోటీ పడ్డవేంటరా అని జ్ఞానం ఉన్నవాడికి చెప్తాను వీడేమంటాడంటే నాకు చెప్తావేంటి అజ్ఞాని వాడికి చెప్పాలి కానీ వాడు కదా పరిణతి చెందాలంటే వాడు అజ్ఞాని కదా వాడు ఎట్ట పరిణితి చెందాడు అప్పుడే అప్పుడే బాబు వాడు కూడా నేను అంత అయితే వాడికి తెలుస్తున్నాను ఎప్పటికీ వీడు వాడు ఈ తమ్ముడు ఎప్పటికీ అన్నయ్య స్థాయికి వస్తాడా ఈ అన్నయ్య ఎప్పుడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు ఈ తమ్ముడు ఎప్పుడూ వెనకాల వస్తూ ఉంటాడు కానీ స్వరూప జ్ఞానంలో ఈ ఏ వయసు వాడైనా స్వరూప జ్ఞానాన్ని పొందొచ్చు ఎనిమిదేళ్ల వాడికి స్వరూప జ్ఞానం పొందే అవకాశం ఉంది ఎనభై ఏళ్ల వాడికి స్వరూప జ్ఞానం పొందే అవకాశం ఉంది ఎనిమిది వందల వాడికి కూడా స్వరూపజ్ఞానం పొందే అవకాశం ఉంది లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు జీవించిన మహర్షులు కూడా ఉన్నారు యుగాల తరబడి వాళ్ళు కూడా ఉన్నారు మన పురాణాల్లో మరి వాళ్ళందరూ స్వరూప జ్ఞానంతో చిరంజీవులుగా ఉన్నారు కాబట్టి అలా నువ్వు ఎప్పుడైతే జ్ఞాన మార్గాన్ని ఎంపిక చేసుకొని ఈ పరిమితమైన మతాల లక్షణాలు దొరికిపోమాక వారి గతి నీకేమిటికీ గతి అంటే అర్థం ఏమిటి ఇప్పుడు అది కిందక పడిపోతూ ఉంటుంది జ్ఞానమార్గంలో పైకి జరగాలను ఎప్పుడు పురోగమనం చెందాలి అది ఎప్పుడు ఆ భౌతికమైన దాని యొక్క బలం ఉంటుంది దాని యొక్క బలం ఉంటుందాని మీద చెపలత చెందే స్థితి కాబట్టి మతం అనేది నీలో ఉన్నటువంటి విక్షేపాన్ని పరిమితింపజేయడానికి విక్షేపమనే విపరీత జ్ఞానాన్ని పరిమితింపజేయడానికి ఏర్పరచబడినటువంటి మెరుగైన జీవన నియమావళి కాబట్టి నీ జీవనం గురించి తెలుసుకోవడం నీ గురించి నువ్వే జీవనాన్ని జీవిస్తున్నావో చెప్పడం కోసమని ఆ రకమైన సూచనలు చెప్పా కాబట్టి ఈ రకమైనటువంటి పరిమితమైన పద్ధతులు కేవలత్వానికి కేవల ఉపయోగపడవు వీటిని విడవవలసింది ఎప్పటికైనా జ్ఞానమార్గంలో ప్రవేశించి ఉత్తమమైనటువంటి పిహెచ్డీ చదివేవాడు మళ్ళా కిందకు వచ్చి అక్షరాభ్యాసం చేయక్కర్లేదు అని చెప్పడం హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ నమద ఓ నమిదమ్ ష్యూర్ణర్ణమాదాయ పూర్ణమేవాశిష సహనా సహనోభృనక్ సహ వీర్య కరవహైతే తేజస్వి నావీతమస్సు మా విద్షావై శాంతిషా స్వరు నిజగరు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ